అది కల్పన అది కల్పన ఇది కల్పన ఇది ఎవరి కల్పన ఇది ఆయన కల్పన అది ఎవరి కల్పన అది ఆయన కల్పన సో ఇలా ప్రతిదీ కల్పనలే సో ఈ కల్పనలన్నీ కూడా ఎక్కడైతే నెగ్లెక్ట్ అవుతాయో ఎక్కడైతే ఇవన్నీ కూడా పడిపోతున్నాయో ఈ కల్పనలు అది యదార్థమైనటువంటి స్వరూప స్థితి ఒక అమూల్యమైన అంశాన్ని మనం గుర్తించాలి ప్రకృతి పరమాత్మ అనేటువంటి రెండు శబ్దాలు మనం ఉచ్చరిస్తున్నప్పటికీ అది ఏక ఏక ఏకస్వరూపమై ఉంది దాన్ని ఏకంగా మనం ఎలా గుర్తించగలగాలి దాన్ని ఒకటిగా మనం ఎలా దాన్ని స్వీకరించగలగాలి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి పూర్ణస్య పూర్ణమాదాయ ఈ మంత్రం చెబుతుంది ఏమిటా మంత్రం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణస్య అంటే పూర్ణము యొక్క పూర్ణమాదాయ పూర్ణము అయ్యున్నటువంటి భావము యొక్క గుణము నుండి పూర్ణమాదాయ పూర్ణాన్ని కనుక స్వీకరిస్తే దానుండి దాన్ని దీన్ని చేస్తే ఏం మిగులుతుంది పూర్ణమేవ అవశిష్యతే అంటే పూర్ణ శబ్దం నుండి ఇంకా ఏది తొలగించడానికి కుదరదు బికాజ్ ఇట్ ఈజ్ లిమిట్లెస్ అది అనంతం ఆ తత్వం అనంతమయ్యుంది అనంతమయ్యున్నటువంటి దాన్ని మనం ఏమీ విభజన చేయలేము ఇంకా అనంతమయ్యుంది దాన్ని మీకు కళ్ళక్కట్టినట్లు ఇప్పుడు చక్కటి ఉపమానంతో మీ ముందు పెడతారు బాగా ఉపమానాన్ని బాగా విచారణ చేయండి ఈరోజు ఊరికి నేను చెప్పేది కాదు ఇది అనుభవ ఇప్పుడు మీరందరూ కూడా అబ్బా ఇది ఉంగరం అండి అన్నారు ఉంగరం వెంటనే ఇది ఉంగరం మీరు చూడగానే వెంటనే తీసుకెళ్లే గీతాన్ని ఏమండి ఇది బంగారమేనా ఈ ఉంగరం దొరకగానే అన్నీ వేసుకోవచ్చు కదా నో ఉంగరం అనేది ఒక పదార్థం ఒక రూపం కానీ మనం ఏం ఏం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం దీనికి కారణం ఏంటి దీని ఎక్కడి నుంచి ఏంటి దీనికి లోహం ఏంటి బంగారమా ఇత్త రాగ వెండె ఏమిటండి ఇప్పుడు అర్థమైంది బంగారం అని సరే ఇప్పుడు బంగారం ఉంగరం అంటున్నారు మీరందరూ కూడా దీన్ని ఉంగరం ఉంగరం ఉంగరం అని దేన్నైతే మనం అందరం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంగరము అనేటువంటిది లేదు ఉందేది బంగారమే ఇదేంటి స్వామీ ఇదిగో ఉంగరం ఇలా చేతికి తొడుక్కుంటున్నాం ఇలా వేసుకుంటున్నాం అఫ్ కోర్స్ నువ్వు వేలికి తొడుక్కోవచ్చు అదిలా గుండ్రంగా ఖన్నం ఇక్కడ ఏర్పడి ఉండొచ్చు రంధ్రం నువ్వు తొడుక్కోవచ్చు ఇవన్నీ చేయొచ్చు అందులో ఏం లేదు కానీ దిస్ ఈజ్ నాట్ ఉంగరం దిస్ ఈజ్ బంగారం అది ఇది బంగారం ఇది ఇది ఉంగరం కూడా సరే పూర్ణిండి స్వామీజీ బంగారమే నేనేం తప్పనట్లేదు బంగారమే కానీ ఉంగరం కూడా ఉంది స్వామీజీ అంటే ఎక్కడుంటే ఇక్కడ రెండున్నాయా బంగారం ఒకటి ఉంగరం ఒకటి రెండు ఉందా ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఒక అరతులం కంసాలికిచ్చి నాయన ఇది మంచి ఉంగరంగా తయారు చేయన్నారనుకోండి డిజైన్ ఇచ్చి ఇప్పుడు ఆ అరతులం బంగారాన్ని అలాగ కరిగించి దాన్ని కొట్టి దాని బాగా చక్కగా మలిచి దాని చెక్కి చక్కగా చెక్కుడన్ని చెక్కి దాన్ని మీ సైజుకి తగ్గట్టుగా రౌండ్గా మలిచి దానికి టాకా పెట్టి దాన్ని కూడా మళ్ళీ దానికి కూడా కరుగు కరుగు మిరుగు ఇరుగు అన్ని పెట్టి తయారు చేసి మీకు ఇచ్చాడనుకోండి మీరు చూడండి అతను ఏ అరతులం బంగారం మనం ఇచ్చామో చిన్న ఉండని చిన్న ముద్దని దాని మీదనే అతను సాధనంతా చేస్తాడు దాన్నే ఉంగరంగా మనకు అప్పచెప్తాడు అంతేగాని ఉంగరాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ బంగారంలో పెట్టి పొట్లను చుట్టి దాన్ని కొట్టి మళ్లీ ఉంగరంగా మార్చేసి మనకు తయారు చేసి పట్టుకొచ్చి పెట్టాడు కదా మనమిచ్చిన ఆ ముద్దనే మనకు మళ్లీ తిరిగి అప్పచెప్తాడు ఆ అరతులం ఆ అరతులాన్ని ఏం చేస్తాడు దాన్నే కొడతాడు దాన్నే మలుస్తాడు దాన్నే చెక్కుతాడు దాన్నే కాలుస్తాడు దాన్నే బ్రషింగ్ చేస్తాడు దాన్నే పాలిష్ చేస్తాడు అతను చేసే ప్రతి పని బంగారం మీదనే కానీ ఉంగరం మీద కాదు అతను ఏ పని చేసినా అది బంగారాన్నే చేస్తాడు కానీ ఉంగరాన్ని కాదు ఆ బంగారమే మనకి మనకిప్పుడు ఉంగరంలా కనిపిస్తుంది అంటే ఆ ఉంగరం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఉంగరం రాలేదు అసలు ఉంగరం ఇక్కడ వచ్చి వాళ్ళలేదు దీని మీద బంగారం మీద ఆ ఉంగరం భావన దట్స్ ఇట్ కంసాలి యొక్క భావన మనం అడిగాము నాకు ఈ ఉంగరం కావాలి అని సైన్స్ తీసుకున్నాడు ఉంగరాన్ని మలిచాడు బంగారాన్నే ఉంగరంలా మలిచాడు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు మీకు అర్థమైంది నిజమేనండి ఇక్కడ ఉంగరం అనేది రెండోది లేదు బంగారమే ఉంది నో డౌట్ ఇప్పుడు సపోజ్ ఈ ఉంగరం బంగారం కొట్లాడుకున్నాయనుకోండి హే నా వల్ల నీకు విలువ వచ్చిందని ఉంగరం అనేది బంగారం అనేది అలాగనే సరే నన్ను నీకు విలువ ఉంటే నీకే అంత ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపో ఇప్పుడు ఈ ఉంగరం వెళ్ళిపోదామని చూసింది ఎక్కడికి వెళ్తుంది ఉంగరం బంగారాన్ని వదిలిపెట్టి ఉంగరం వెళ్ళిపోదామని చూసింది నీకు నేను చూపిస్తాను నా తడాక చూపిస్తాను నా విలువేంటో నీకు చూపిస్తాను ఇప్పుడు అని బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది చేస్తుంది ప్రయత్నం చేస్తే ఉండగలదా ఉంగరం ఉండలేదు ఎందుకని బికాజ్ ఉంగరానికి స్వయం ఉనికి లేదు ఉంగరము అని ఏ భావన అయితే కనిపిస్తుందో ఆ భావనకి ఆ భావుకథకు ఉనికి లేదు స్వయంగా ఉండలేదు అందుకనే అది బంగారం పై ఆధారపడే అది ఉంగరంలా కనిపిస్తుంది అంతే కానీ ఉంగరంలా కనిపించే వస్తువుని మీరు ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేదేంటి బంగారమే ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేదు బంగారమే ఎక్కడ పట్టుకున్నా మీకు తగిలేదు బంగారమే ఇప్పుడు ఇందులో బంగారం ఎక్కడుంది ఇందులో బంగారం ఉందా కాదు ఇదంతా బంగారమే ఇదంతా బంగారమే అంటే ఇదంతా బంగారమే అంటే ఎక్కడుందండి పైనుందా కిందా ఈ పక్కనుందా ఉంది ఈ పక్కనుందా ఉంది లోపలుందా ఉంది బయట ఉందా ఉంది అధశ్చ నారాయణ ఊర్ధ్వంచారాయణ బిశ్చ నారాయణ కాళశ్చ నారాయణ నారాయణ ఏ వేతి ఇదగుం సర్వం అంతర్బహిష్టనారాయణ లోపల బయట క్రింద పైన పక్కల అంతటాన్నింటి నిపుణీకృతమై ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడుండేది పరమాత్ముడే కానీ ప్రకృతి కాదు ఎలాగైతే ఇక్కడుండేది బంగారమే కానీ ఉంగరం ఒక కల్పన అలాగని ఇక్కడ కూడా కనిపించేది ఇక్కడ కూడా ఉండేది పరమాత్ముడే అందుకనే మనం దేన్ని ముట్టుకున్నా దేన్ని చూసినా అది పరమాత్మమయం అందుకనే హిందూ సంస్కృతిలో గొప్ప సంస్కృతి ఏంటంటే చెట్టుని పూజిస్తాం పుట్టని పూజిస్తాం మట్టిని పూజిస్తాం ఆవుని పూజిస్తాం సింహాన్ని పూజిస్తాం ఎలుకని పూజిస్తాం పాముని పూజిస్తాం మనిషిని పూజిస్తాం రాక్షసుల్ని పూజిస్తాం దేవతల్ని పూజిస్తాం వీళ్ళని వాళ్లనని కాదు యావత్ ప్రకృతిని పూజిస్తాం కారణం ఈ ప్రకృతే పరమాత్మ అని జ్ఞానం కలుగున్న ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి పరమాత్ముడు మనకెక్కడో ఉన్నానని మనం ఎప్పుడు అనుకోం ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు నీ వెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే నిజంగా కనుక చూడగలిగే దృష్టి ఉండాలే కానీ దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్ ఆ దృష్టిని కనుక మనం ఒక్కసారి ఆ దృష్టిలో గురు అనుగ్రహంతో ఆ ఈశ్వర అనుగ్రహంతో పరమాత్మ అనుగ్రహంతో అది జ్ఞానమయమైతే దృష్టి ఇక్కడ కల్పించేదంతా బ్రహ్మమయమే ఇదంతా బ్రహ్మమయం పరమాత్మమయమైంది ఈ ప్రకృతి స్త్రీ అని అది పరమాత్మ పురుషుడు పరమాత్మ ప్రతి అణువు పరమాత్మ కానీ ఆ రాకుండా ఇది వింటే ఆ ఏదో పిచ్చోడు మాట్లాడుకుంటున్నాడనిపిస్తుంది ఇది బంగారమే ఇందులో ఉంగరం లేదు అనంటే ఎలాగైతే ఇది అర్థం కాని వాడికి పిచ్చివాడి మాటల్లాగా అనిపిస్తుందో ఇది అర్థం చేసుకుని విచారణ చేశామనుకోండి చాలా అద్భుతమైన ఇదండి మార్గం ఇది బాగా చూడండి మీరు ఒక బంగారు షాప్కి వెళ్ళారు ఏమండి నాకు ఒక మంచి చైన్ కావాలని అడిగారు మీకు ఇచ్చారు చైన్ లేకపోతే రింగ్ అనుకోండి ఉంగరమే ఉంగరం కావాలని అడిగారు మీరు సైజ్ చూపించారు చాలా బాగుంది డిజైన్ బాగుంది మోడల్ బాగుంది తీసుకున్నారు ఇప్పుడు బిల్ రాయమన్నారు దానికి ఏం వేస్తాడు బంగారం ఇంత ఖరీదు బంగారం అరతులం దాని ఖరీదు ఈ రోజు ఎంత ఉందో గ్రాము దాన్ని అరతులానికి క్యాల్కులేట్ చేసి వేస్తాడు బంగారానికి విలువ వేస్తాడు ఫస్ట్ అది వేస్తాడు తర్వాత మజూరి మజూరి అంటే ఏంటి తయారీ అంటే తయారు చేసిన దానికి ఒక నూట రూపాయలు తర్వాత తరుగు తరుగు వేస్తాడు కదా తరుగు ఎంత పోతుంది సో తరుగు కాబట్టి బంగారానికి విలువ వేశాడు తయారు చేసిన దానికి మజూరి తయారీకి విలువ వేశాడు తరుగు అది తయారు చేసినప్పుడు కొంత రజను గిజను పోతుంది కాబట్టి దాని తరుగు విలు వేశాడు అంతా వేసి మీకు విల్లు రాసిచ్చాడు మీరు బిల్లు చూసుకుని పక్కన ఆయన అంటాడనమాట అబ్బా ఎంత తెలివి తక్కువ బంగారానికి విలువ వేశాడు తయారీకి విలువేశాడు తరుగుకి విలువేశాడు ఉంగరానికి ఏ లేదు ఈ డేట్ వీడికి అనుకుని వీడు అబ్బబ్బబ్బా ఎంత ఎంత లక్కీ ఫెలో నేను ఎంత మిగిలిపోయింది అనుకుని వాళ్ళ ఆవిడ ఏదైనా మాట్లాడుతుంటే అంటున్నాడు ఎందుకు నిలబడితే మళ్ళీ వాడు గుర్తించుకుని వేసేస్తాడేమో త్వరగా వచ్చే త్వరగా వచ్చే అంటున్నాడు ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఊరుకోండి ఏంటిది ఏంటి కంగారు అయిపోయింది కదా బిల్లు త్వరగా వచ్చి త్వరగా నువ్వు వెళ్ళిపోదు వెళ్ళిపోదు నువ్వు వెళ్ళిపోవడు అంటే వీడికే తెలుసు రహస్యం మీరు కొంటే ఏ ఆర్నమెంట్ కైనా విలువ ఉందా గోల్డ్ విలువ ఉందా ఆర్నమెంట్ విలువ రాయడండి అక్కడ ఉంగరం అని రాసి విలువ వేడు బంగారానికి విలువ ఉంది కారణం ఈ లోకంలో కారణానికి మూలానికే విలువ కానీ కార్యానికి విలువ లేదు అలాగనే ఈ లోకంలో ప్రకృతిలో కూడా ప్రకృతికి విలువ లేదు పరమాత్మకే విలువ మూలం పరమాత్మ ఆ పరమాత్ముని మనం గుర్తించామనుకోండి ఆ పరమార్థ తత్వం దగ్గరకు మనం వీళ్ళు నిలబడగలిగితే ఈ ప్రకృతిలో కార్యజాతమైన ప్రకృతి అంతా కూడా ఇన్ని భేదాలు లేవు సువర్ణమేకం ఒక్కటే బంగారు ముద్ద దాంట్లో నుంచి చైన్గా గొలుసుగా లేకపోతే నెక్లెస్గా గాజులుగా ఉంగరంగా ముక్కు పుడకగా కమ్మలుగా రకరకాల ఆభరణాలు తయారు చేశాడు వాడికి ఇచ్చింది ఇంతే ముద్ద ఒక బిస్కెట్ ఇచ్చాం దాంట్లో నుంచి ఇవన్నీ తయారు చేశాడు వాడు హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ ఇచ్చాం దాంట్లో నుంచి పది గ్రాములు చైన్ ఒకటి పదిహేను గ్రాములు చైన్ ఒకటి చిన్న నెక్లెస్ ఒకటి అలాగే గాజులు అలాగే ఇది అది అనుకుంటూ అన్ని ఆభరణాలు చేశాడు మనకిచ్చాడు మనం అనుకుంటున్నా అబ్బా గాజులు చాలా బాగున్నాయని వేసుకుంటున్నాం నెక్లెస్ బాగుందని వేసుకున్నాం ముక్కు పుడక చాలా బాగుందని పెట్టుకున్నాం కమ్మలు చాలా బాగుందని వేసుకున్నాం ఉంగరం బాగుందని అన్ని వేసుకున్నాం కానీ గుర్తుపెట్టుకోండి ఇన్ని లేవు ఉండేది ఒక్కటే బంగారం అది మనం గుర్తించాలంటే ఏం చేయక్కర్లేదు వీటి వేటిని ఏం చేయక్కర్లేదు తీసుకెళ్లి అగ్నిలో పడేస్తే ఈ భేదాలన్నీ పోతాయి అలాగనే ఈ ప్రకృతిని నానా రకాలుగా చూస్తే మన బుద్ధిని కూడా జ్ఞానమని అగ్నిలో పడేస్తే భేదం పోతుంది ఏకమైన సత్యమే మిగులుతుంది ज्ञा सर्वकर्माणी भस्म सात्त अं अज्ञा भेदा चूपस्ू उ ज्ञा अभेदा ज्ञा अद्वैत दर्शना भेद अज्ञा कार्य अद्वैत अभेदूक ज्ञा स्थित ज्ञास्थि एकत्व स्थिति बाग एक आलोचे కాబట్టి ఇక్కడ మనం ఇంకొక మెట్టు ముందుకెళ్లి ఆలోచిస్తే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణము నుండి కనుక మనం పూర్ణాన్ని కనుక స్వీకరిస్తే ఇక నుండి స్వీకరించడం ఉండదు బంగారం నుండి ఉంగరం స్వీకరిస్తే బంగారం నుండి బంగారము యొక్క భావనతో ఉండేటువంటి ఆ దాన్ని ఉంగరాన్ని స్వీకరిస్తే అంటే బంగారాన్ని ఉంగరాన్ని వేరు చేయగలమా చేయలేం పూర్ణమేవ అవశిష్యతే ఎందుకని ఉండేది ఒకటే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మీ దృష్టికి ఉంగరంగా కనిపిస్తుంది నేను బంగారం అంటాను సపోజ్ మన ఇద్దరం వాదులాడుకున్నాం ఉంగరం మీరు పట్టుకుపోండి బంగారం నేను తీసుకుంటాను అన్నాను అనుకోండి ఏం చేయాలి ముందు దీన్ని దీని ముందు ఏం చేయాలి చెప్పండి ఉంగరం మీకు ఇవ్వాలి బంగారం నేను తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ముందు ఉంగరాన్ని బంగారం నుండి వేరు చేయాలంటే ఏం చేయాలి చేయగలమా చేస్తాం అంటే ఇంకా చేయడం మొదలు ఉంగరం కనపడదంతే బంగారం మాత్రమే కనపడుతుంది ఉంగరం కనపడదు మరి ఉంగరం ఏమైపోయిందండి ఉంగరం లేదు ఏదో అయిపోవడానికి ఉంగరం లేదు మరి ఇప్పుడు ఉన్నింది కదా ఆ నామరూపాల యొక్క కల్పన మన వ్యవహారార్థం మనం తయారు చేసుకుని పెట్టుకున్నవి పేర్లు వాచారంభణం వికారో నామధ్యేయం మృత్తికా సత్యం కాబట్టి పేర్లు మన నోటితో పెట్టుకున్నాం బాగా ఆలోచించండి పేర్లని మనం పెట్టుకున్నాం నీళ్లు అని మనం అంటాం వాటర్ అని ఇంగ్లీష్ వాడు పానీ అని హిందీ వాడు అంటాడు కానీ అందరం పిలిచేది ఒకటే వస్తువునే రకరకాల వస్తువులనే ఆలోచించండి పేర్లు మనం పెట్టుకున్నాం కానీ పదార్థం ఒక్కటే రూపాలు మనం ఇచ్చుకున్నాం కాని పదార్థం ఒక్కటే ఆ ఒక్కటైనటువంటి తత్వం దగ్గరికి తీసుకెళ్లడానికి ఇక్కడంటుంది పూర్ణమేవ అవశిష్యతే అసలు నువ్వేం చెయ్యక్కర్లేదయా నీ బుద్ధిలో కనుక ఆ పరివర్తన జ్ఞానము కనుక స్ఫురించడం మొదలు పూర్ణమేవా అవశిష్యతే మిగిలి ఉండేది పరిపూర్ణమైనటువంటి తత్వమే ఈ తత్వంలో ఈ కల్పన లేవు జస్ట్ ఏదైనా కల్పన ఉంటే ఒక అద్భుతమైనటువంటి మాయా రచన ఇది ఒక గొప్ప మాయా రచన అందుకని అచింత్య రచనా శక్తి మాయా మమ మాయా దురత్యయా దైవీహ్యేష గుణమయీ మమేవయే ప్రపద్యంతే మాయామే తరంతితే ఆ శ్లోకం ఎంత అద్భుతంగా చూడండి అంటే మాయ స్వరూపంగా ఉండే ప్రకృతిలో దేని పట్టుకున్న మాయలోనే ఉంటావు నన్ను పట్టుకుంటే మాయ నుంచి బయటపడతావు నన్ను అంటే అక్కడ ఎవరిని సత్యమై ప్రకాశించే పరమాత్మ తత్వాన్ని గుర్తించగలిగితే మాయ అనేది తనక పడిపోతుంది ఇది బంగారము దీని మూలాన్ని గుర్తిస్తే ఉంగరం అనేటువంటిది ఒక మాయగా మిగిలిపోతుందో బంగారమే అని గుర్తిస్తే మిగిలిపోతుందో మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక ముగ్గురిని నేనేం చేశానంటే ఒక పెద్ద గోడౌన్ చీకటి గుహ అందులో వెళ్ళాలి ఆ గుహలో ఇంచుమించు ఒక ఫర్లాంగు పరిగెత్తాలి ఆ గుహలో చీకటి గుహలో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గది ఉంటుంది స్వరంగంలో ఆ గది కొద్దిగా చీకటిగా ఉంటుంది అందులో లైట్ ఇచ్చాను వీడికి ఒరే అదంతా ట్రెజర్ గోల్డ్ ఇంకా అందులో ఆభరణాలు గోల్డ్ రింగులు చైన్లు ఈలు నెక్లెస్ అన్ని ఉంటాయి మీ ఇష్టం మీకు లైఫ్ ఇస్తున్నాను మీరు వెళ్ళాలి దాని నియమం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్వరంగం తలుపు తీశాడా మళ్లీ కరెక్ట్ గా పది నిమిషాల్లోపు బయటకు వచ్చేయాలి రాకపోతే చచ్చిపోతాడు కాబట్టి ఇప్పుడు మీ ముగ్గురికి ఏం కావాలో అవి తెచ్చుకోండి అని పంపించామనుకోండి వెళ్ళారనుకోండి సపోజ్ వెళ్లినటువంటి వ్యక్తి పరుగులు తీసుకుంటా ఒక్క ఫర్లాంగ్ ఆ గుహలోకి వెళ్ళిపోయాడు అక్కడ మళ్లీ గదింది తలుపులు తీసి సెరవబడింది వెళ్ళిపోయాడు లైట్ వేసుకున్నాడు అనుకోండి మీరు ఉంగరం తీసుకుందాం ఉంగరం బాగుందా అని ఇందులో పెట్టి ఇందులో పెట్టి సైజులు చూసి మా ఆవిడికి ఎలా ఉంటుందో మా పిల్లలకి ఎలా ఉంటుందో నెక్లెస్ బాగుంటుందా చైన్లు బాగుంటుందా మొలతాడు అంటే అక్కడ ఆభరణాల మీద దృష్టి వెళుతుందా వాడికి బంగారం మీద దృష్టి వెళుతుందా ఆభరణాలు పట్టించుకుంటాడా నో వాడికి దొరికింది దొరికింది దొరికింది దొరికింది బంగారాన్ని లటక్ లటక్ లటక్ లటక్ లాగుతాడు ఎందుకని పదో నిమిషం బయట పడకపోతే చచ్చిపోతాడంతే మళ్లీ పరుగులు తీయాలి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి చచ్చిపోతాడు అక్కడికి వెళ్ళకపోతే వెంటనే దొరికిన వస్తువులన్నింటినీ కూడా పోగు చేసుకుంటాడు ఇది బంగారం ఇది బంగారం ఇది బంగారం ఇది బంగారం ఉండేదంతా బంగారమే వాడికి బంగారం మీదనే దృష్టి వెళుతుంది కానీ ఆభరణాల మీద వెళ్ళదు పట్టుకుంటాడు లాక్కుంటాడు అన్నింటినీ తీసుకుంటాడు సచిలో పోగు చేసి మూటగట్టుకుని దొరికింది దొరికినంత మూటగట్టుకుని టైం చూసుకుంటాడు ఎందుకని అహేపోతే ఇది ఎందుకు దాన్ని వాడికి అక్కడే పడి చచ్చిపోతే వాడు వెళ్ళలేడు ఇది వాళ్లకు అందదు కాబట్టి అందుకనే వాడు సేఫ్గా వెళ్ళిపోవాలి కాబట్టి దొరికింది దొరికినట్టు మూట కట్టుకుని ఇక్కడ వస్తువుల మీద దృష్టి ఉండదు వాస్తవం మీద దృష్టి రూపం మీద దృష్టి ఉండదు స్వరూపం మీద దృష్టి పదార్థం మీద దృష్టి ఉండదు యథార్థం మీద దృష్టి పట్టుకుంటాడు మూట కడతాడు మూట కట్టుకుని పరుగులు తీసుకుంటూ తొమ్మిదో నిమిషం వచ్చేటప్పుడు గేడి దగ్గరికి వచ్చి హ అనుకుంటూ బయటపడతాడు అవునా అలాగనే ఈ లోకంలో కూడా मनल वाइम बो मन टाइम पूर्त लपे मन मूट कदार्था यदार्था मन के अड़ना टेन मिनी टाइम पटाड़ी इक निमालों इन क्षणों मन को अ शंकर् भजगोविंद संप्रापते सन्नीहिते कहि नहि ये क्षण लामो ఏ క్షణంలో గుండా ఆగుతుందో తెలియదు ఏ క్షణంలో ఏది పాడే పడిపోతామో తెలియదు ఏ క్షణంలో బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు ఏ క్షణంలో క్యాన్సర్ లేకపోతే ఏ జబ్బులు రాలేదు ఉన్నట్టుగా ఉండి ఏమిటోనండి బాగుండేవారండి ఉన్నట్టుగా పోయాడండి అంతే పోవడానికి ఇది అది కారణం అక్కర్లేదు పోవడానికి వంద కారణాలు బ్రతుకుండడానికి లక్ష కారణాలు ఏదో ఒక్కటి ఫెయిల్ అయింది పోయాడు అంతే బస్ ఏదో ఒక్కటి పోతుంది ఇక్కడి నుంచి ఆ ప్రాణం కాబట్టి అది పోయే లోపే విలువైన ఈ తత్వాన్ని మనం ఈ మానవ జన్మను పొంది పొందాలి దాన్ని పొందకుండా ఇంకా ఈ లోకంలో మీరు ఎన్ని పొందండి అలెగ్జాండర్ కంటే గొప్ప ఏం కాదు మనం హిట్లర్ కంటే గొప్ప వాళ్ళమేం కాలేదు కాబట్టి మనం దాన్ని పొందగలగాలి అందుకని నాకు కాలహస్తీశ్వర శతకంలో అయన దూర్జటి అంటాడు ఎప్పుడు ఎప్పుడికి అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తామంటే చచ్చిపోతాం మనం ఏం ఎక్కదు చెవులు పనిచేవు ఇంద్రియాలు పనిచేవు కూర్చోలేము కూర్చుంటే లేవలేము లేస్తే ఇద్దరు కావాలని నడిపించడానికి అందుకని ఆయన ఎప్పుడు ప్రారంభించాలి దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారుడి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే వెల్లబోనప్పుడే వింతల్మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే ఆయన అంటాడు దంతంబుల్పడనప్పుడే ఈ పళ్ళుడిపోకముందు తనువు ఎందారూఢి ఉన్నప్పుడే ఈ దేహంలో దృఢత్వం ఉన్నప్పుడు కాంతా సంగము రోయనపుడే నా భార్యను నేను అరవైకో డెబ్బైకో చూస్తే కామం కలగదు ఎందుకని కామనైపోతుంది स्थित का भार्य चूस्ते नाक भावन कल इधार्य आव कय साधन चय भाव दाटि तरह साधन चेयक अदी साधन अं का संगमुन विंटल मेन चरपन జరాక్రాంతంబుగానప్పుడే ఎంత క్లీన్ అప్రోచ్ చూడండి ఆయన కాబట్టి సాధన ఎప్పుడు అందరూ వదిలిపెట్టేసి అన్నీ ఊడిపోయి అంతా పోంగొట్టుకుని ఇంకా నాకేం లేదనుకున్నప్పుడు అప్పుడు సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళ్ళి భిక్షాంజేహి అనుకుంటూ కాదు అన్నీ ఉండగానే ఉపనిషత్ అంటుంది యువా సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అందంగా ఉండాలి యవ్వనంగా ఉండాలి సకల శక్తికి సామర్థ్యంగా నిలబడి ఉండాలి వాడికి ఏది ఇచ్చినా చేయగలిగేటువంటి దమ్ము తన్ను ఉండాలి ప్రజ్ఞ ఉండాలి మేధ ఉండాలి వర్చస్వి ఉండాలి తేజస్వి ఉండాలి ఒక గుద్దు గుద్దితే పిడుకులు పెట్టి భూమి నాలుగు బద్దలవ్వగలిగేటువంటి దృఢమైనటువంటి ఆయు ఉండాలి అన్ని ఉన్నప్పుడు త్యజించడం లక్షణం అది సాధన కావాలి ఇప్పుడు అరవయా నో డౌట్ మొదలు పెట్టండి డెబ్బయా మొదలు పెట్టండి ఏడేళ్లా మొదలు పెట్టండి ఈ క్షణం నుంచే మొదలు పెట్టడం మొదలు పెట్టాలి మనం ఆ ప్రారంభం మొదలవ్వాలి కాబట్టి ఇక్కడ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే ఉండేది ఆ పరమాత్మదే కాబట్టి దాన్ని పొందే ప్రయత్నంగా దాన్ని పొందే దిశగా మన ప్రయత్నం ముందుకు సాగాలి అంటే ఇక్కడ వేదాంత శాస్త్రం అంటుంది ఇక్కడ రెండు అంశాలని చెప్పింది ఒకటి జగత్తు ఒకటి పరమాత్మ అంటే ఒకటి ఉంగరము రెండవది బంగారము అంటే బంగారము అంటే అక్కడ అర్థం ఏంటంటే సత్యం ఉంగరం అనంటే అసత్యం అసత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటనంటే సింపుల్ ఫామ్ మీకు చెప్పాలి సత్యము అనంటే ఎల్లవేళలా ఉండేది అసత్యము అనంటే ఎప్పుడూ ఉండదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తూ అంటే ఇప్పుడు దీన్ని రెండింటినీ తీసుకొని విచారణ చేయండి అంటే ఈ ఉంగరం అనేది అసత్యం బంగారం సత్యం కాబట్టి ఉంగరం అనేది అసత్యం మిథ్య अलागनी इक प्रकृति परमात्म अ परमात्म सत्यं प्रकृति मिथ्य जीवो ब्रह्म श्लोकर्थेन प्रवक्ष्यामी यदुक्त ग्रंथ कॉटि ब्रह्म सत्यं जगन्थ्य जीवो ब्रह्म जगत् अने जगत् मिथ्य इधु कल जगन्थ्य जगत् मोहिनी इधु कगन्म मोहिनी अ కాబట్టి జగత్ అనేటువంటిది కనిపించే దృశ్యమానమైన జగత్ మిథ్యా బాగా ఆలోచించింది మిథ్య అంటే దీనికి ఉనికి లేదు దానికి ఉనికి ఉన్నట్లు మనం దానికే ఉనికి ఉన్నట్లు మనం భావిస్తున్నాం మాయా మాయా మాయా అంటే చాలామంది ఏమిటో ఏమిటో ఏమిటో అనుకుంటారు మాయా అంటే ఏం కాదు ఉనికి లేని ప్రకృతికి ఉనికి ఉన్నట్లుగా అనిపించడం ఉనికి ఉన్న పరమాత్మకు ఉనికి లేనట్లుగా అనిపించడం అదే మాయే చేసే గొప్ప పంట ఉండేదేమో భగవంతుడా వాడు లేడంటున్నావా లేనిదేమో జగత్త దాన్నే ఉందంటున్నావా అంతకంటే గొప్ప మాయ ఏం కావాలి మాయ నిర్వచనానికి అంతకంటే గొప్పతనం ఏం కావాలి ఉంటకంటే గొప్ప మాయ ఏం అక్కర్లేదు ఉండేది ప్రకృతే ఇంకా పరమాత్మ లేడు దేవుడు లేడు దయ్యం లేదు ఈ ప్రకృతికే ఉనికి ఉందని మన బుద్ధి బాగా దృఢంగా యాక్సెప్ట్ చేసింది ప్రకృతి వరకే వెళుతున్నాం దాటి పరమాత్మ దగ్గరికి చేరుకోలేకపోతున్నాం పదార్థం దాటే వెళ్లిపోతున్నాం ఆగిపోతున్నాం యదార్థం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అందుకనే ఈ ఉపనిషత్ ఏం చేస్తుందంటే ఈ శాంతి మంత్రం నుంచి మనం నడిపిస్తూ అసలు ప్రకృతిని దాటి పరమాత్మ దగ్గరకు ఎలా వెళ్లాలో ఆ గడప దాటి కట్టకడపటి మజిలి చేయిస్తుంది ఉపనిషత్ కట్టకడపటిది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 కొండని చూస్తూ అబ్బా ఏం మట్టండి ఇది ఎంత బాగుందండి అంటున్నాం అంటే వస్తువుని చూస్తూ వాస్తవం దగ్గరికి వెళుతుంది బుద్ధి పదార్థాన్ని చూసిన బుద్ధి విచారణతో యదార్థం దగ్గరికి వెళుతుంది అలాగనే ఈ ప్రకృతిని కూడా విచారణ చేస్తే పరమాత్మ దగ్గరికి వెళ్తాం పరమాత్మను గుర్తించగలుగుతుంది పరమాత్మను గ్రహించగలుగుతుంది ఈ బుద్ధి కాబట్టి ఈ ప్రకృతిని చూస్తూ పరమార్థతత్వాన్ని గుర్తించగలిగేటువంటి విచారణ उपनिष् आ गड़प दा उपनिष् अंकनी शांति मंत्र मोदल कौ शांति शाति शा